ఇంకొక ఇంకో ఇంకా ఒకటి నన్ను తేడా చెప్పచ్చు మీరు ఎక్రేట్ చేసినప్పుడు కంపారిజన్ అంతకుముందు నేర్చుకున్న దానితో దీన్ని సరిపోల్చి చూసుకుని యాడ్ చేయట అనేది ఎడిషన్ ఎడిషన్ ఉంటుంది నేర్చుకున్నప్పుడు కంపారిజన్ ఉండదు ఎడిషన్ కూడా ఉండదు నో ఎడిషన్ నేను డైరెక్ట్ గా మిమ్మల్ని అడుగుతున్నాను మీరు నాలెడ్జ్ ని జ్ఞానమును పొందుతున్నారు చదువుకుంటున్నారు జ్ఞానాన్ని సంపాదించుకున్నారు ఈ జ్ఞానమును మీరు ఎడిషన్ చేస్తున్నారా ఎడిషన్ చేయట్లేదా ఎడిషన్ చేస్తున్నట్లయితే అది ఎక్కువలేషను అది మిమ్మల్ని ఉద్దరించుల్ బికమ్ మోర్ రిఫైన్ ఇండివిజువల్ దాంట్లో సందేహం లేదు కానీ అది జీవితానికి ఉపయోగపడదు మనం జీవితాన్ని రెండు భాగాలుగా చూడొచ్చు ఒకటి ఎక్యూములేటెడ్ నాలెడ్జ్ మన జీవితానికి అవసరమైన సందర్భాలు చాలా ఉన్నాయి మీరు వంట వండుతున్నారనుకోండి ఎక్యుములేటెడ్ నాలెడ్జ్ వండుతారు మీరు ప్రయాణం చేస్తున్నారనుకోండి అంటే మీరు కలిసి ఎందుకు వెళుతున్నారనుకోండి ఎక్యుములేటెడ్ నాలెడ్జ్ వెళ్తారు మీరు ఉద్యోగం చేస్తున్నారనుకోండి ఎక్యుములేటెడ్ నాలెడ్జ్తో ఉద్యోగం చేస్తారు రోజు కొత్తగా ఏం నేర్చుకుంటారు అదే ఉద్యోగం చేస్తూ ఉంటారు మీరు యూనివర్సిటీలో ఎంఏ చదువుతున్నారనుకోండి అక్యూములేషన్ ఆఫ్ నాలెడ్జ్ అనే ప్రక్రియనే పాటిస్తారు అవునండి మీరు జీవితం నుంచి గుణపాఠం నేర్చుకున్నారనుకోండి అదేమిటి అది ఎక్యుములేషన్ కాదు అది కాదు అది యాడ్ అవ్వదు మీకున్న నాలెడ్జ్ అది స్టాండ్స్ అపార్ట్ అలా అది యాడ్ అవ్వదు అక్యూములేట్ జీవితం నుంచి నేర్చుకున్న గుణపాఠము యాడ్ అవదు ఇప్పుడు వేలు పెడితే కాలుతుంది అనేది అనే పాఠము అనే జ్ఞానము మీకున్న ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ వాట్ ఎవర్ నాలెడ్జ్ దానికి ఇది యాడ్ అవ్వదు అది యాడ్ అది దానికి యాడ్ దేనికి యాడ్ అలా ఉంటుందంటే ఆ జ్ఞానమే మిమ్మల్ని కాపాడుతుంది ఎందుకంటే మీ చేతులు కాలకుండగా సపోజ్ మీకు ఆ జ్ఞానం ఎదుర్కోండి రోజు రోజు కాల్ చేసుకుని హాస్పిటల్లో పడుకుతూ ఉంటాను కాబట్టి ఏ జ్ఞానము దే నాలెడ్జ్ మనం ఒక భ్రమలో జీవిస్తూ ఉంటాం ఏమని ఎక్యూములేటెడ్ నాలెడ్జ్ ఈ ఎవ్రీథింగ్ అనే భ్రమలో జీవిస్తూ ఉంటాం వన్ అంచేత్ర ఏమవుతుందో తెలిసిన మనిషి ఎక్యూములేటెడ్ నాలెడ్జ్తో చంద్రమండలం మీద కాలు పెడతాడు అది ఎక్యూములేటెడ్ నాలెడ్జ్తో పెడతాడు కానీ భార్యతో ఎలా వ్యవహారం చేయాలో తెలియకుండా ఎందుకంటే భార్యతో వ్యవహరించే నాలెడ్జి అది ఎక్యూములేటెడ్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఫస్ట్ మార్కు వచ్చే నాలెడ్జి కాదు అది ఆ జ్ఞానం అది లెర్నింగ్ నుంచి వచ్చే జ్ఞానం పైగా యూనివర్సిటీ ఫస్ట్ మార్క్ వచ్చిన వాడు ఆ జ్ఞానం లేదా వాడు యూనివర్స్ టీ ఫస్ట్ మార్పు వచ్చిన వాడున్నాడే వాడు జీవితంలో పైకి రాడువాడు వాడు చేయలేదు ఎందుకంటే వాడు ఎక్యూములేషన్ ఎరుగుడే తప్ప జీవితాన్ని ఎరుగుడు దీని తేడాన్ని నేను అనేక దృష్టాంతాలతో చెప్తున్నా పట్టుకుంటున్నారా మీరు కాబట్టి జనులు నాలెడ్జ్ అంటే ఎక్యుములేషన్ అనే తేడా తెలుసుకోకుండా లెర్నింగ్ వర్సెస్ ఎక్యుములేషన్ తేడాను తెలుసుకోకుండా ఉంటారు కారణంగా వాళ్ళు జీవితంలో ఒక ప్రధానమైన అంశంలో చాలా ఉన్నతిని శాసించగలుగుతారు కానీ జీవితంలో జీవితం అంటే కేవలం పాండిత్యాన్ని సంపాదించడం కాదు జీవితం అనేది ఒకటి ఉంటుంది ఆ జీవితంలో వాళ్ళు మేలు అయిపోతారు మీరు ఎక్కడ చదువుకున్న వాడికంటే చాకల వాడు మేలువడి ఎందుకు మేలయ్యాడు అంటే చదువుకున్న వాడి జ్ఞానము ఎక్కువ మూలెట్ చాకల వాళ్ళ జ్ఞానము లెర్నింగ్ వాడు ఆ గాడికి చెవులు చూసి వర్షం పడుతుందని చెప్పాడు అది ఎక్కువ అవ్వదు వాడికి వాడికి ఎవరు సర్టిఫికేట్ ఇవ్వడు వీడి నాలెడ్జ్ ఇంట్లో ఉంది పెడితే వాడు పాస్ అయ్యాని ఏమీ ఉండదు అక్కడ అంచేత ఇప్పుడు పాయింట్ ఏంటంటే వేదాల ఏ కేటగిరీలో మీరు పెడతారు లోకంలో లోకంలో ఎలాగో తెలుసున్నా ఈ ప్రాచీన సంప్రదాయబద్ధంగా వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేసే పండితులు పఠా మఠాధిపతులు పీఠాధిపతులు ధర్మాధిపతులు మత పెద్దలు వీళ్ళందరూ కూడా వేదాంత శాస్త్రమును ఎక్యుములేషన్ కేటగిరీలో పెట్టుకుంటారు తర్వాత పెద్ద పెద్ద కోర్సులను నిర్వహించేటువంటి సంస్థలు వేదాంత శాస్త్రాన్ని ఎక్యుములేషన్ కేటగిరీలో పెట్టుకుంటాయి వేదాంతాన్ని బోధించే ఆచార్యులలో చాలా భాగం ఎక్యుములేషన్ కేటగిరీలో ఉంటారు అల్లే అల్లంధిస్తున్నప్పుడు విద్యార్థుల నుంచి మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు అది వాళ్ళు అల్లే ఉంటారు విద్యార్థులు కూడా అలాగంటే వేదాంత శాస్త్రము మనల్ని లోకంలో పండితులుగా నిలబెట్టగలుగుతుంది ఆ పాండిత్యం యొక్క ప్రభావంతో మీరు పేరు ప్రఖ్యాతులను సంపాదించగలుగుతారు ధనాన్ని కూడా ఇబ్బడి ముగ్గుడిగా మీరు సంపాదించగలుగుతారు కానీ ఆత్మస్వరూపాన్ని మీరు తెలియలేరు పైగా ఆత్మస్వరూపం అన్నది అక్యూములేషన్ ఆఫ్ నాలెడ్జ్ గురించి వస్తుంది అనే భ్రమణ నుండి జీవించిన కారణంగా మీరు మహా విద్వాంసుడే అయినప్పటికీ ఆత్మస్వరూపము తెలియని అజ్ఞాని ఆ కారణంగా దేహాభిమానాన్ని పెట్టుకుని నేను ముసలివాన్ నేను చచ్చిపోతున్నాను చచ్చిపోతాను అనే భయంతో చచ్చిపోతున్నాను అంటే ఏమిటనమాట ఎక్యూబులేషన్ ఆఫ్ నాలెడ్జ్ వాడిని రక్షించలేదు మీరు గమనించడం లేదు అంచేతనే శంకరులు అన్నారు సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షకుడు అన్నారు దీనికి అర్థము మీరు వ్యాకరణం చదువుకోవద్ద వ్యాకరణం మీరు చదువుకోవచ్చు ఎక్యూబులేషన్ ఆఫ్ నాలెడ్జ్ స్థానము గలదు వ్యాకరణం గురించి ఆ దత్త ఇచ్చిన విషయం నాలించే అయితే there is something called as philosophy of grammar the philosophy of grammar అనొకొంటుంది అది ఇచ్చిన విషయం నాలించే కాదు అది లెర్నింగ్ ఆఫ్ లైఫ్ లెర్నింగ్ ఆఫ్ గ్రామర్ ఉది అంటే పాయింట్ ద ఫిలాసఫీ ఆఫ్ గ్రామర్ ఇప్పుడు షేక్స్పియర్ నాటకం గురించి అనుకొంది దానికి సంబంధించిన పాండిత్యం అంతా మీరు ఎక్కువ ఉందనుకోండి దడ్డుకం శక్కి ఉండే కానీ ఆ నాటకంలో ఉన్నటువంటి కీలకమైన జీవన సూత్రములను మీరు పట్టుకున్నారనుకోండి దడ్డుకంస్ లేదని ఈ తేడాన్ని తెలియట మానవ జీవితానికి ఒక పెద్ద బంపు కాబట్టి మీరు ఎక్యుములేషన్ ఉంటుంది అక్యుములేషన్ నేను కాదని లేదు మీరు మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ జియాలజీ గ్రామర్ తర్కం వేదాంతం ఇవన్నీ కూడా ఎక్యూములేషన్ కేటగిరీలోకే వస్తాయి కానీ జీవితములో సంసార బంధము నుండి విముక్తిని కలిగించే జ్ఞానము మటుకు ఎక్యూములేషన్ కాదు ఇది తెలియకుని అంటే మీ స్వరూపాన్ని మీరు ఎక్యూములేషన్ ద్వారా తెలియలేరు క్షణములను మీరు దాన్ని పసి పెట్టాల్సి అంచేతనే ఎక్యూములేషన్ జ్ఞానము కాలబద్ధమై ఉంటుంది ఇట్ టేస్ టైం ఒక సెమిస్టర్ టైం పడుతుంది లేదా కోర్స్ అయితే నాలుగేళ్ల టైం పడుతుంది దానికి టైం పడుతుంది ఎక్యూములేషన్ లెర్నింగ్ అన్నట్టు సరే ఇట్ ఈస్ టైపులైం ఇట్ ఈస్ టైప్లెట్ తత్వమసి అనేది ఆయన తొమ్మిది సార్లు అన్నాడని మీరు లెక్క వేస్తే అది ఎక్యూబులేషన్ అవుతుంది అయితే తత్వమసి అన్నది లెర్నింగ్ అంటే ఎలా ఉంటుందో తెలుసిన మీరు దేనిని పొందాలని అనుకుంటున్నారు అది ఆల్రెడీ నీరే అయి మీరు స్వర్గాన్ని పొందాలనుకుంటున్నారా ఆ స్వర్గం నీరే మీరు విష్ణువుని పొందాలనుకుంటున్నారా వైష్ణవులు అలాగే ఉంటారు కైకర్యం ద్వారా విష్ణువుని పొందాలి అని ఏదో అనుకుంటారు ఆ విష్ణువు నువ్వే శివుడిని పొందాలనుకుని ఇంకొకటి ఉంటాడు ఆ శివుడు నువ్వే అమ్మవారిని పొందాలని ఇంకొకటి ఉంటాడు ఆ అమ్మవారు నువ్వే అంటే జకరణ అభిప్రాయం గతంలో వ్యవస్థ హెవెన్ అంటాడు ఇంకొకటి ఆ హెవెన్ నీలోనే ఉండదు నిజానికి ఆ హెవెన్ నీరు తప్పవ నాకు జీవితంలో శాంతి కావాలండి నిష్ణాస లేకుండా అయిపోయింది జీవితం అంత అదుపు అడుగుదుకులు జీవితంలో నాకు శాంతి కావాలి అని చాలా మంది అంటారు నేను అరిచిపోయాను జీవితంలో నాకు శాంతి కావాలి అంటాడు ఆ శాంతి నీవే నాకు మోక్షము కావాలి ఆ మోక్షము నీవే సీ టలసి ఈ నాట్ ఎక్యూములేటెడ్ నాలెడ్జ్ టట్సీ సంక్యూములేటెడ్ నాలెడ్జ్ అలా కాల ప్రవాహంలో ఉంటుంది నాలెడ్జ్ లేకున్నా ఇట్ ఈ అంచేతనే అక్యూములేషన్ లో ప్యాస్ట్ ఉంటుంది ప్రజెంట్ ఉంటుంది ఫ్యూచర్ ఉంటుంది నాలెడ్జ్ కి ఉండదు ఫ్యూచర్ ఉండదు ఇన్ దట్ సెన్స్ ప్రొప్పదియో అంటే సపోజ్ మీరు తెలుసుకున్నారనుకోండి ఏమైనా ఈ దేహము నేను కాదు అని మీరు తెలుసుకున్నారనుకోండి వాటే పర్యటనకి వాటి రిలీఫ్ ఇది ఈ ధనము నాది కాదు దీంట్లో నాది అనేది ఏది ఉండదు అని మీకు అర్థమైందనుకోవచ్చు ఇది అర్థం చేయడం ఉంటుంది మీరు చెప్పండి ఈ పిల్లలు వీళ్ళు నా సంతానము అని నేను అనుకోవడం ఒక పాటు వాళ్ళు నా సంతానం కాదు అని మీరు తెలుసుకోగలివేదనుకోండి ఇట్స్ నాట్ ఈజీ ఇట్స్ నాట్ ఈజీ సపోజ్ మీరు తెలుసుకోగలివేదనుకోండి అప్పుడు మీకు ఏమిటి కలుగుతుంది స్ప్రిట్ ఆఫ్ జీవిత అది పుస్తకాలు వల్లిస్తే రాదు అది జీవితమును పరిశీలించి పుస్తకాలు ఉంటాయి పుస్తకములంటే ఏమిటండి ఇప్పుడు పంచదృష్టి అంటే ఏమిటి ఒక మహాత్ముడు జీవితమును అవలోడన చేసి పరిశీలించి తెలుసుకున్న సత్యాలను అక్కడ పెట్టాడు దానికి పంచదశ అది అనుభవం నుంచి వచ్చింది ఆ మహాత్ముడి దగ్గర నుంచి రూపంగా వచ్చింది మనం దాన్ని ఎక్యూములేషన్ లో పెట్టాం విశ్వామిత్ర మహర్షి గాయత్రి మంత్రాన్ని దర్శించాడు దాన్ని మనం వెయ్యి రిపీట్ చేసుకున్నాం మనది ఎక్యూములేషన్ ఆయన్ని మనం వెయ్యి రిపీట్ చేస్తున్నాం సార్లు రిపీట్ చేసి కూడా మనం అలాగే దొద్దం అల్లాగానే మిగిలిపోతుంటాం కాబట్టి అక్యూమిలేషన్కి ఇదిలో ఉంటుంది అక్యుమిలేషన్ నేను తిరస్కరించాలని మీరు అనుకోవచ్చు ఇప్పుడు గ్రామర్ ఉంది గ్రామర్ ఇజ్ అక్యూమినేషన్ టెక్నాలజీ ఇజ్ ఎక్యూములేషన్ మీరు ఇంకొకటి అడుగుతారు చెప్పండి ఎంఎస్సీ వరకు నాలెడ్జ్ ఎలా ఉంటుంది పిహెచ్డీలో నాలెడ్జ్ ఎలా ఉంటుంది ఎంఎస్సీ వరకు అక్యూములేషన్ పిహెచ్డీలో లెట్నైన్ లో కాబట్టి ఈ తేడాన్ని మీరు గమనించి వేదాంతము వేదాంత జ్ఞానము ఇట్ డజంట్ యాడ్ అది యాడర్జీది కాదు అక్యుములేషన్ కాదు అది ఇన్సిస్టెంట్ యూ లెర్న్ ఇట్ ఇన్ అవంటీయ అని చేతనే అటువంటి జ్ఞానము చాలా గంభీరంగా పెద్ద పెద్ద శ్లోకాలు పెద్ద పెద్ద సాహిత్యంతో ఉండదు చాలా సరళంగా ఉంటుంది ఇప్పుడు భజిభవింద శ్లోకం ఉందనుకోండి శంకరుల భజిభవింద శ్లోకాలు అవి అక్యూములేటెడ్ నాలెడ్జా లెర్నింగ్ నాలెడ్జ్ గా అదింగ్ నాలెడ్జ్ అంచేతనే చక్క విస్తారకా ఏముండదు పట్టుబడి పన్నెండు శ్లోకాలు ఉంటాయి ఆ శ్లోకాలు కూడా మానవ జీవితమును తరచి చూచి పరిశీలించి అవలోడనం చేసి పిండిన స్థానమును వెలుగు ఉంటాయి దాంట్లో మీరు భగవన్య శ్లోకాలను కన్నష్టం చేసి పెట్టుకోవటం వల్ల మీకు ఒరిగి ఏమీ ఉండదు ప్రతిదాన్ని పారాయణ చేస్తూ ఉండటం వల్ల ఉపకారం ఏమీ ఉండదు ఈ పారాయణ చేసిన ఎక్యుబులేషన్ అయితే పారాయణం చేయాలి ఎక్యుబులేషన్ కాదు కనుక ఈ తేడా ఎవరైతే గ్రహించగలరో వారు మాత్రమే ఈ అహోజ్ఞానం అహోజ్ఞానం అనే వచనం యొక్క యథార్థతను గుర్తించగలుగుతారు అహోసుఖం అహో సుఖం ఆ సుఖము మీరు అనుకుంటున్న ఇంద్రియ సుఖం కాదు అహో జ్ఞానం అహో జ్ఞానం మీరు అనుకుంటున్న ఎక్యుములేటెడ్ నాలెడ్జ్ కాదు ఎక్యుములేటెడ్ నాలెడ్జ్ విషయంలో తెలుగులో సామె తప్పుతుంది సాధికిన వారి అది ఎక్యుములేటెడ్ నాలెడ్జ్ విషయంలో వస్తుంది అది సరే అన్న చోట అది కంపారిజన్ ఉంటుంది ఈతో కంపారిజన్స్ అమ్మని అది ఎక్కువేషన్ లోనే కంపారిజన్ ఉంటుంది డబ్బు పోలీసు వాడికే కంపారిజన్ ఉంటుంది తప్ప డబ్బు యొక్క రహస్యం తెలుసున్న వాడికి ఎవరితో ఈ కంపారిజన్ మంచిది మిమ్మల్ని విసిగించానో ఏమో చాలా ఎక్కువ చెప్పాను ఎక్సూబర్ అహో జ్ఞానం అహో జ్ఞానం అహో గురు అహో గుడ్ తత్వం వచ్చి తెలిసిందనుకోండి ఆ తెలిసిన క్షణంలో అంతకుముందు దాన్ని మీరు పదిసార్లు అనుకున్నారు కాబట్టి తెలిసి తెలియదు అలాగా ఆ తెలిసిన క్షణంలో అంతే తెలిసిందండి అది మీకు బ్యాక్గ్రౌండ్తో పోల్చి చూసుకునే మీరు అది అక్యూములేషన్ లో భాగం అనే అనిపిస్తుందేమో తప్ప నాలెడ్జ్ ఈజ్ ఇన్స్టెంట్ యు స్ దట్ మూమెంట్ ఇన్స్టెంట్ అక్యూములేషన్ యొక్క స్థానము గలదు అని నేను మనం చేశాను అక్యుములేషన్ కి స్థానము గలదు దర్ ఈజ్ ఎ ప్లేస్ ఫర్ అక్యూములేషన్ ఆఫ్ నాలెడ్జ్ అది నేను కాదంట బట్ ఎప్పుడైతే మీరు లెర్న్ చేస్తారో నేర్చుకుంటారో అప్పుడు అది యాడ్ అవ్వదు ఇట్ ఈజ్ నాట్ టైం బౌండ్ ప్రాసెస్ ఇట్ ఈజ్ వెరీ యునీక్ అండ్ ఇట్ ఈజ్ ఇన్స్టిటెన్షియల్ అది మీకు తొమ్మిది సార్లు అన్న తర్వాత తెలిసిందనుకోండి అంతకుముందు ఎనిమిది సార్లు విన్నదాని పాత్ర ఉందా లేదా అంటే ఒక దృష్టికోణంలో మీరు ఉందని చెప్పచ్చు ఎనిమిది సార్లు వినబట్టే తొమ్మిదోసారి తెలిసింది అని మీరు అలా వ్యాఖ్యానం చేయవచ్చు అది కూడా కరెక్ట్ గా చేరవచ్చు కానీ తెలిసినప్పుడు మనకు ఆ ఒక్కసారే తెలిసింది దీని మీద పెద్ద మీమాంస కలదు బ్రహ్మసూత్రాల్లో కూడా ఆవృత్తి అధికరణము అని ఒకటి ఉన్నది రిపీట్ చేయడం వల్ల జ్ఞానం కలుగుతుందా లేకపోతే ఇన్స్టెంట్ గా జ్ఞానం కలుగుతుందా అలాగే అని పెద్ద మీమాంస ఇప్పుడు నేను చెప్తున్నది రిపీట్ చేయడం వల్ల కలిగే జ్ఞానము ఇష్యూమిలేటెడ్ నాలెడ్జ్ అని ఇన్స్టెంట్ గా కలిగిన జ్ఞానము నేర్చుకోవటాన్ని నేను మీకు తేడా చూపించాను దీని మీద చర్చ కలదు శంకరుడు ఆవృత్తి చేసే క్రమంలో ఏమన్నారంటే తత్మహసి తత్వశసి తత్వశసి అని పదిసార్లు ఆవృత్తి చేయడం వల్ల జ్ఞానం కలగదని చెప్పారా అది ఇన్సిస్టెంట్ గా కలుగు మీకు దృష్టాంతం చెప్తా ఓ మ్యాథమాటిక్స్ ప్రొఫెసర్ ఒక పజిల్ని పట్టుకున్నాడు ఆ పజిల్ని సాల్వ్ చేయాలి మరి మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ సాల్వ్ చేస్తే ఇంకెవరు సాల్వ్ చేస్తాడు ఆయన కోటలు రోజులు ఆ పజిల్ తోటి కుస్తి పట్టి పట్టి గుట్టు పీకేసుకుని కాగితాలన్నీ నలుపు చేసేసి వాటిని ఎలా ఉండదు అన్న గుట్టు అక్కన వాడేసి నోట్బుక్లన్నీ పాడు చేసేసి ఆఖరికి ఆ పజిల్ సాల్వ్ కాలేద నేను ఇరవై ఏళ్ల నుంచి ప్రొఫెసర్ గా ఉన్న మ్యాథమెటిక్స్ లో దీన్ని సాల్వ్ చేయలేకపోయాను అని లిరిక్స్ సహనపడింది ఆయన భార్య చెప్పింది చాలే భయా రాసింది కాదు ఒకసారి బయటకు అలా గాల్లో తిరిగిరా తర్వాత మళ్లీ చెబుతూ అని ఆవిడ ఒకప్పుడు ఆఫీస్ బయటకు చూసి అప్పుడు వీడు రోడ్డపట ఉద్యారంటే సడన్లీ సడన్లీ ఇప్పుడు చెప్పండి ఈ సాల్వ్డ్ ది ఫిల్ బై ఎక్యూములేషన్ ఆర్ బై నాలెడ్జ్ నుంచి ఇన్స్టెంటేనియస్ ఇన్స్టెంటేనియస్ నాలెడ్జ్ లో సాల్వ్ అయింది అయితే ప్రొఫెసరే సాల్వ్ చేయగలుగుతాడు దాన్ని అంటే ఎక్యూములేటెడ్ నాలెడ్జ్ యొక్క స్థానం ఉంది నేను లేదంటా లేదు రిసెర్చ్ అలాగే ఉంటుంది రిసెర్చ్ లో ఎక్యూములేటెడ్ నాలెడ్జ్ ఉంటుంది But uh, the discovery happens instantaneously. <laughs> the difference with this falls over. You should know this difference. Ahol Jnana, Ahol Jnana. Manishini, Anjyatrini, Nen Dhrashtanthal Gala Jutta. Accumulated knowledge, Nenek Amasara, Nenek Chandramandalam, Nenek Arugu Petthal, Nenek Accumulated knowledge, Nenek Arugu Petthal, Nenek Arugu Petthal, Nenek Arugu Petthal, జీవితం యొక్క రహస్యం తెలియాలంటే అక్యూములేటెడ్ నాలెడ్జ్ కాదు ఇన్స్టంటేనియస్ లెర్నింగ్ ఉండాలి ఆ జ్ఞానం తేడా మనం చూశాం ఆ జ్ఞానాన్ని కాబట్టి కొంచెం దాన్ని వివరించి వదిలేస్తాను అభ్యాసము అంటే పునఃపున రిపీట్ చేయుట అభ్యాసము జ్ఞానము రెండు వేరు శంకర్లు ఏమన్నారంటే పునఃపున రిపీట్ చేయటం వల్ల అభ్యాసం వల్ల ఒక మానసిక స్థితి ఉత్పన్నమవు అది ఉత్పన్నమైన మానసిక స్థితి కొంతకాలం తర్వాత పోతుందండి కొంత సమయం అయిన తర్వాత తిరిగి పోతుంది వేరే జ్ఞానము అది రిపిటేషన్ వల్ల వచ్చేది కాదు అది టైంలెస్ రెపిటేషన్ దాంట్లో టైం యొక్క పాత్ర ఉండదు అది ఎప్పటికీ మిమ్మల్ని విడిచిపెట్టదు అది మీ జీవితాన్ని కడదేరుస్తుంది అని అభ్యాసము వేడు జ్ఞానము వేడు గత పద్దెనిమిదవ అధ్యాయంలో ఆత్మనిష్ట అనే సందర్భంలో దీని ప్రసంగం వస్తుంది అభ్యాసం వల్ల మోక్షం వస్తుందని చెప్పిన వాడు యోగులు జ్ఞానం వల్ల మోక్షం వస్తుందని చెప్పిన వాడు శంకర్లు మీరు యోగుల మాటకి విలువ ఇస్తారా శంకర్ల మాటకి విలువ ఇస్తారా యోగులు వాళ్ళు పండస్వాధ్యాయులు అభ్యాసం తప్పు వాళ్ళు ఏమీ ఎరగరు అలా అభ్యాసం చేసుకుంటూ పోతారు అంతేకా యోగ లక్షణం యోగం అంటే హఠయోగం నాకు ఆ యోగ లక్షణం గలవాడు వాడు దేనికి ప్రాముఖ్యం ఇస్తాడో తెలుసిన అభ్యాసానికే ప్రాముఖ్యం ఇస్తాడు వాడు మంత్రం తీసుకుని ఆ మంత్రంలో పది అక్షరాలు ఉంటే పది లక్షలు జపం చేసేస్తారు అక్కడికి ఆ మంత్రాలు ఇంకో మంత్రం పట్టుకుంటారు ఎ విష్యూలేషం మంత్రాలు నిత్యూ ముసుకుంటూ పోతాడు మంత్రాలు చాలా ఉంటాయి దీంట్లో కూడా మళ్ళీ ఐదు మంత్రాలు అభ్యాసం చేసిన వాడు హాఫ్ పే వెళ్ళాడు పన్నెండు మంత్రాలు అభ్యాసం చేసిన వాడు పూర్ణ అని ఇలాంటి కేటగిరీలు కూడా ఉంటాయి ఓ మంత్రం తీసుకోవడం దాన్ని అభ్యాసం చేయడం ఓ మాల కొన్ని లక్షలు చేసి అదే అయిపోయింది ఇంకా ఆ మంత్రం సిద్ధి సిద్ధి వచ్చేసి సిద్ధమే అదే సిద్ధి ఇంకో మంత్రం పట్టుకోవడం దాని సిద్ధి అసలు ఒక మంత్రం సిద్ధించిన తర్వాత ఇంకో మంత్రం పట్టుకున్నాడంటే అంతకు ముందు మంత్రం సిద్ధించిందంటారా సిద్ధించలేదంటారా మీరు చెప్పండి దాని బతుకు దాని ముఖం మీదే రాసి ఉన్నది అయితే వాడికి అది కాదు వారికి తెలుసున్నది అక్యుములేషన్ అంకేతాలు అక్యుములేట్ చేసుకుంటూ పోతారు అక్యుములేషన్ ఉండే స్థానం దానికి ఉంటుండే కాబట్టి నేను అది చెప్తున్నది అభ్యాసం లేదు జ్ఞానం లేదు అభ్యాసం వల్ల మోక్షం వస్తుందంటే జ్ఞానం వల్ల మోక్షం వస్తుందంటారు శంకరులు అభ్యాసము కాల ప్రవాహంలో భాగంగా ఉంటుంది జ్ఞానము కాలమునకు అతీతంగా ఉంటుంది అభ్యాసాన్ని మేము పూర్తిగా క్రోసిపుచ్చుటం లేదు అభ్యాసం వల్ల ఒక విశిష్టమైన మానసిక స్థితి ఉత్పన్నమవుతుంది ఆత్మయంలో అభ్యాసమునకు భావం లేదు అభ్యాసం మనస్సు వరకే ఉంటుంది అభ్యాస వైరాగ్యాభ్యా తల్లిరోధ తే మనస్సు ఆత్మగాడు కాబట్టి అభ్యాసం వల్ల ఒక మానసిక స్థితి ఉత్పన్నమవుతుంది ఆత్మజ్ఞాన సంబంధం లేదు ఆ మానసిక స్థితి పుట్టింది కాబట్టి ప్రయత్నం జరిగేది కనుక మళ్లీ కొంతకాలం లేకపోతుంది మళ్లీ మీరు చేయాలంటే మళ్ళీ అభ్యాసం చేయాలి అదే జ్ఞానము ఒకటే లెక్క చేయ కావచ్చు నిక్కులు నిలబెడితే చేయ అనే జ్ఞానము అది మీకు ఎప్పటికీ పోతాయి ఎక్కడికి పోలయం ఉంది ఆ జ్ఞానం పోదే ఆత్మ జ్ఞానము అంటే అహో జ్ఞానం అహో జ్ఞానం ఇంకా అహో గురువు అహో గురువు గురువు గురువులు అనేక రకాలు ఈ గురువు మళ్ళీ ఇప్పుడు రకాలు ఈ సుఖం వేరు ఈ జ్ఞానం వేరు గురువు ఈ వేరు చూడండి గురువులు రెండు రకాలు ఒక గురువు శిష్యుడికి అతుక్కుపోయి ఉంటాడు శిష్యుడికి ఎప్పుడూ ప్రేరణ ఉండడు ఆ గురువును అలాగే మోస్తూ ఉండాల్సిందే ఫిజికల్ గా కాదు సైకలాజికల్ గా అంటే ఏమిటి ఇప్పుడు మీరు ఒక సత్యాన్ని తెలుసుకున్నారనుకోండి అక్యుములేట్ చేశారనుకోండి అక్యుములేషన్ చేసినప్పుడు ఇంకొకటి ఎవడో మీకు దాన్ని బొరవలో పెడతాడు అక్యూములేషన్ ఇంకొకటి వరలో పెడతారు దీన్ని అనుచాన పద్ధతి అంటారు అనుచానం అంటే గురువు అంటాడు మీరు అంటారు గురువు ఒకసారి అంటాడు మీరు రెండు సార్లు అంటారు ఆయన ఒకసారి అంటాడు ఎందుకని ఆయన వచ్చి ఆల్రెడీ అక్యూములేట్ చేసి పెట్టుకున్నాడు కనుక ఒకసారి అంటే సరిపడుతుంది మీరు అక్యూములేట్ చేయడం కనుక పర్వాలేదు కనుక మీరు రెండు సార్లు అంటారు ఆయన అలాగా అనిపించి అనిపించి అనిపించి మీ బుద్ధలో పెడతాడు అండి ఆయన గురువు ఇప్పుడు మీరు ఆ గురువుని అక్కడ నేర్చుకునేది ఏమి ఉండదు నేర్చుకునేది ఏముండదు యక్ష్యునేషన్ దాని ముందు స్థానం దానికి ఉన్నది అది మనం చేశాం కదా ఆ గురువు గురువే శిష్యుడు శిష్యుడే అలాగే శిష్యుడు అతడికి గురువు కాడు గురువు గురువే శిష్యుడు శిష్యుడే ఆ స్థానంలో ఆ పొజిషన్స్ అలాగే మిగిలి ఉంటాయి ఈ శిష్యుడు ముఖహడికి గురువు అవుతాడేమో తప్ప ఆ గురువు విషయంలో వీడు శిష్యుడే గురువు గురువే శిష్యుడు శిష్యుడే రోజు సపోజిషన్ సడ్జిక్స్డ్ ఈ రకమైన భేదము ఇది ఆత్మస్వరూప విషయంలో పనికిరాలింది అసలు ప్రశ్న వేస్తారు నమహ అను ఉంటుంది నమహ గురవే నమహను ఉంటుంది గురవే నమహ అంటే ఇప్పుడు ఆత్మ యొక్క ఐక్యాన్ని అంగీకరిస్తారా అంగీకరించారా అంగీకరించే పక్షంలో గురువు ఆత్మ వేరు కాదు ఇది ఆత్మయో గురువు ఆత్మ కాబట్టి గురువైన మహా అనే వాక్యం పొస్తారు ఎందుకంటే భేదం వచ్చింది కదా దాంట్లో నమ అంటే నమస్కారము క్రియ గురువు కొరకు సంప్రదానము కాబట్టి భేదం వచ్చేసింది నమస్కారం చేసేవాడు కర్త గురువు సంప్రదానం అవుతాడు కర్త సంప్రదానం అవడు సంప్రదానము కర్త అవదు భేదం కాబట్టి వేదాంతులు చేసే నమస్కారము భేదగర్భ నమస్కారం కాదు అభేదగర్భ నమస్కారం అభేదగర్భ నమస్కారం అయితే మన గురుమైన మహాంత తస్మై శ్రీ గురుముయే నమైదు శ్రీ దక్షిణాముక్తయ్యే అన్న తోట ఆ నమస్కారం అభేద గర్భ నమస్కారం అంటే దాన్ని వాచ్యార్థం తీసుకోకూడదు లక్ష్యార్థం తీసుకోవాలి వాచ్యార్థాన్ని విడిచిపెట్టాల్సి ఉంటుంది వాచ్యార్థం తీసుకుంటే గురువు వేరు శిష్యుడు క్రియ కాబట్టి భేదమే ఉంటుంది కానీ భేదం ఉంటే ఇంత దక్షిణాన్ని తీసుకోవటం అభేద గర్భ నమస్కారం అక్కడ గురేనే శబ్దంలో సంప్రదాయత్వాన్ని తీసేయాలి నేను నమస్కరిస్తున్నాను అన్న చోట నమస్కార కర్తృత్వాన్ని తీసేయాలి శుద్ధ చైతన్యం మిదులు ఉంటుంది ఉపాధులను శుద్ధ చైతన్యం మిగులు ఉంటుంది దానికి ఐక్యం ఉంటుంది కాబట్టి నమస్కార ఐక్య భావన అర్థం అక్కడ క్రియ కాదు గురువు యొక్క ఆత్మయే తన ఆత్మ తన ఆత్మయే గురువు యొక్క ఆత్మ అనే ఆత్మస్వరూపం తెలుసుకుని దాని ముందు నిలిచి ఉండుటే అక్కడ నమస్కారం చెప్తానికి అర్థం దాని ఏంటే క్రియాత్మాన్ని కూడా వాచ్యార్థమును తీసేయాల్సి ఉంటుంది అంటే వాచ్యార్థాలను తీసేసి లక్ష్యార్థాలను అడ్డు పెట్టుకుంటారు ఆ విధంగా అభేద గర్భ నమస్కారాన్ని ఇక్కడ వేదార్థంలో చెప్తారు కాబట్టి ఇక్కడ గురువు అన్నది వాస్తవంగా గురువు కాదు గురువు గురువు కాదు శిష్యుడు శిష్యుడు కాదు నా గురువు నా శిష్య అటువంటి గురువు గురువు గురువే శిష్యుడు శిష్యుడే అలాంటి గురువు కాదు ఇప్పుడు మీకు ద్వైత సంప్రదాయాలు ఎలా ఉంటాయో ఇప్పుడు మీరు ఒక ఆచార్యుడు ఉంటారు మీరు విష్ణువుకి కైంకర్యం చేస్తూ ఉంటారు విష్ణువు దృష్టాంతమే తీసుకోండి విష్ణువుకి కైంకర్యం చేస్తూ ఉంటారు కైంకర్యం అంటే ఏమనమంటారు ఏదో వంట ఉండి కైంకర్యం చేయటం సో ఏదో మొత్తానికి కైంకర్యం అనే మాట ప్రతిదీ కైంకర్యం విష్ణువు కైంకర్యం చేస్తూ ఉంటారు చేస్తూ ఉంటే విష్ణువు మిమ్మల్ని అనుగ్రహించి వైకుంఠంలో నీకు చోపిస్తాడు దానిపైన మోక్షం వైకుంఠంలో చోపిస్తాడు వైకుంఠంలో ఉండడానికి చోపిస్తాడు అలా క్రిస్టివ్ పరిపాలించే రోజుల్లో మాస్కోలో ఉండడానికి అందరికీ పర్మిషన్ ఉండేది కాదు కొంతమందికే ఉండేది ఎవరికోర్తుందికి మాత్రం మా స్కూల్లో ఉండడానికి పర్మిషన్ ఇచ్చేవాడు ఆయన అలాగే విష్ణు ఏం చేస్తాడంటే వైకుంఠంలో ఉండడానికి నువ్వు ఇంకొక చోటు అది కూడా ఎప్పుడు ఇస్తాడో తెలిసిన గురువు రికమెండ్ చేస్తేనే ఇస్తాడు లేకపోతే ఏమనుకుంటున్నారు వైకుంఠం వెళ్ళి అక్కడ చోటు కొట్టేద్దాం అనుకుంటున్నారు గురువు గారిని పక్కన పెట్టేసి ఇలాంటి వేషాలు పంచన పెట్టేవడితే అసలు నేను వైకుంఠంలోకి రాని వాడు విష్ణువు గురువు చెప్తేనే ఇస్తాడు అని చెప్పనే దాన్ని అశాసనము అంటారు మంగళాశాసనము చేయాల్సి ఉంటుంది గురువు గురువు మీకు రికమెండేషన్ చేయాల్సి ఉంటుంది మీకెవన్నా విని ఒప్పుకుందా ఇవన్నీ స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజ సంస్థాపకులు దీనికి పోంపులీల అని పేరు పెట్టాడు పెట్టాడు కోపు కోపుటికల్లో కో ఉంటాను కదా వేటికల్లో కోపుకి మీరు వెళ్లి అయ్యా నేను స్పర్గానికి వెళుతాను నాకు పర్మిషన్ ఇవ్వండి అని కోరాలి మీరు కోరితే ఆయన ఆయన దగ్గర కన్సెషన్ చేయాల్సి ఉంటుంది అంటే మీరు ఆయన క్షమిస్తాడు తర్వాత స్పర్గంలో మీకు సింగిల్ అపార్ట్మెంట్ సింగిల్ రూమ్ కావాలా డబుల్ రూమ్ కావాలా అని అడుగుతాడు సింగిల్ రూమ్ కావాలంటే ఇరవై ఐదు మీరు పే చేయాల్సి ఉంటుంది డబుల్ రూమ్ కావాలంటే యాబై వేల డాలర్లు పే చేయాలి మీరు డబుల్ రూమ్ కావాలంటే అక్కడ ఒక క్యాష్ కెట్ ఉంటుంది ఆ యాభై వేల డాలర్లు ఆ క్యాష్ పడేయాలి పరిస్థితే పోపు గారు పోపు గారు ఆయన సెక్రటరీ రిసీట్ ఇస్తారు ఆ రిసీట్ ఎవరికి అడ్రస్ చేస్తారంటే ఫ్రమ్ పో సోన్ సో డే టు డే ఉంటుంది The letter is entrusted to St. Peter. St. Peter, headquarters, heaven of God. <laughs> I hereby certify that so-and-so Mr. Johnson has earned the right to live in a two-bedroom apartment in the heaven. And therefore, <coughs> this request may be properly sanctioned on a scientist instead of, or a receipt instead of. వీటి చచ్చిపోయినప్పుడు ఆ విషట్ ఆ పెట్టిలో పెట్టి కరిపెడతారు దీనికి పోపు అని పేరు స్వామి దయానంద సరస్వతి గారు ఏమన్నారంటే అది ఆర్మ సమాజ సంస్థాపకులు ఆయన ఆయన ఇక్కడ కూడా ద్వైత గర్భితమైన ద్వైతం ప్రధానమైనటువంటి మతములలో మీకు ఇటువంటి పోపులీల కనుకొనితుంది దానికి దృష్టాంతాలు చెప్పారా పురోహితులు ఏమంటాడు అంటే మీరు ఈ కర్మ చేయండి ఈ దానం చేయండి చేసినట్లయితే ఈ పురుదానం చేసినట్లయితే మీ ఆ జీవుడు ఆ గోవు తోక పట్టుకుని దాటేసి గగన్కి వెళ్లిపోతాడు అని చెప్తారు దిస్ ఈజ్ కాల్డ్ కోపులీలా అని చెప్పారు ఆయన సత్యార్థ ప్రకాశ అనే పుస్తకం తెలుస్తున్నాయి ఒక ఉంటే ఏమీ తెలియదు మరి చదువుతోంటే దాన్ని కోపులీల వర్ణించారు తర్వాత మోక్షం అంటే వైకుంఠంలో చూడం అది ఇవ్వాలంటే గురువు యొక్క అనుశాసనం ఉండాలి అనుశాసనం కాదు ఆశాసనం మంగళాశాసనం ఉండాలి ఉంటేనే ఇస్తారు నవ్వితే ఇవ్వాలి దీన్ని కూడా కోపులీలుగా స్వామి దయానంద సరస్వతి వర్ణించి అంటే గురువులకే అలా ఉంటారు మహాపురులు శంకరులకే చెందింది నవ్వులున్న శిష్య అని చెప్పడం శంకరులకే చెందింది గోకులీలం పేరు పెట్టి ఖండించటం అనేది స్వామి దయానంద సరస్వతికే చెందినది అలా చెప్పడానికి ఎంత నింగధైర్యం ఉండాల్సి ఉంటుంది ఎంత నిస్పృహ అంటే ఎటువంటి కామనా లేండాల్సి ఉంటుంది కీర్తి ప్రతిష్టలు మొదలైనవి కోరేవాడు అలా చెప్పగలుగుతారు కదా కాబట్టి నువ్వు శిష్యుడు శిష్యులే గురువు గురువే అని చెప్పే గురువు కాదు నేను ఏదో అది నీవే అని చెప్పే గురువు ఈ గురువు ఈశ్వరో ముక్తి భేద విభాజని యోగవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయ్యే ఆ గురు ఈశ్వరుడు గురువు ఆత్మ గురువు ఒక్కటే తత్వము అని చెప్పే గురువు ఈ గురువు ఎటువంటి అంటే శిష్యుడు గులాలు గురువు కాదు నేను ఏదో నువ్వలే నువ్వు స్త్రీ గో అని హలయడం ఇచ్చేటువంటి గురువు ఇటువంటి గురువు అద్వైత వేదాంత శాస్త్రము వంటబట్టిన వాళ్ళకి మాత్రమే సంభవము ఇటువంటి గురుత్వం ఇతరులకు సంభవము కాదు మంత్రము ఉపదేశించిన వాళ్ళు నేను గురువే నువ్వు శిష్యుడే బతుకున్నంత కాదు వెళ్ళినప్పుడు కూడా గురువు గురువే శిష్యుడు శిష్యుడే తర్వాత కూడా గురువు గురువే శిష్యుడి శిష్యుడే అలాంటి గురువులు అరే అది ఎక్కడ గురువు అలాంటి గురువు కాదు జరువు నా గురువున్న శిష్యహాని గురువు గురుమూర్తయే నమయడం స్పష్టమంటే గురువు గురుమూర్తయ్యే అంటే గురువు దక్షిణామూర్తయ్యే అంటే ఈశ్వరుడు మూర్తింటి యొక్క ఐక్యాన్ని చెప్పేటువంటి గురువు ఇటువంటి గురువు ప్రపంచంలో ఎక్కడా లేదు అహో గురు అహో గురు అహో శాస్త్ర అహో శాస్త్రం ఈ నాలెడ్జీ ఇది ఆల్రెడీ నేను కవర్ చేశా శాస్త్ర శబ్దానికి రెండు అర్థాలు డైటిమాలజీ శాస్త్రీ అంటే ఇలా చేయి అలా చేయి అలా చేయి ఇలా చేయి అని అని శాస్త్రం అంటే కర్మకాండ ఉపాసనాకాండంసతి ఇది శాస్త్రం అంటే నీ స్వరూపము పూర్ణము తత్వమసి నీవు ఏ ఆనందమును అధినిషిస్తున్నావో అది ఇప్పటికే నీ స్వరూపమై ఉన్నది ఉన్నది నీవు పరమాత్మ స్వరూపుడవు గురువు నీవే శిష్యుడవు నీవే బ్రహ్మ నీవే సర్వము నీవే బ్రహ్మయే ఆత్మ అని శాస్త్రం చెప్పే శాస్త్రం ఇది విధించే శాస్త్రం కాదు ఇలా చేయి అలా శాస్త్రం కాదు డౌ షల్ట్ డూ దిస్ డౌ షల్ట్ నాట్ డూ దాట్ అని చెప్పే శాస్త్రము కాదు యు ఆర్ దట్ ఆర్ట్ డౌ అని సూచించే ఈ స్వరూపాన్ని బోధించే శాస్త్రము ఇటువంటి శాస్త్రము ఎక్కడా లేదు ఈ లోకంలో ఉండే శాస్త్రముగా అన్నిటినీ రెండు వర్గాలు చేశారు ఒక వర్గానికి అపరావిద్య అని పేరు రెండో వర్గము పరాభిద్య అని పేరు ఆ లిస్ట్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు ముండకంలో ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వణవేదము ఉపనిషత్తులు పురాణములు ఇవన్నీ కూడా అపరావిద్య అనే కేటగిరిలో వచ్చారు ఇంకా పరావిద్య దేవుడు ఇదంతా ఎక్కువ మీరు ఆ మంత్రం చూడండి ముండకం తీసుకోండి ఋగ్వేదో యజుర్వేద సామవేదో అథర్వణవేద అధర్వణవేద శిక్షాకల్పం అంటే చతుర్దశ విద్యాస్థానములు పెద్ద లిస్టు ఉంటుంది దట్ ఈస్ కాద్య అర్వాత వస్తోంది పరావిద్యక్ష విద్య చేతనైతే ఆ పరమాత్మ వినాశము లేని పరమాత్మ అంటే నాకు మృత్యువు లేదు నేను అమృతస్వరూపుడను అని వీడు తెలుసుకుంటాడు అధిగమ్యతే అక్కడ జ్ఞానాకీయుడు లేదు జ్ఞానాటి అంటే మళ్ళీ ఎక్యూములేటెడ్ నాలెడ్జ్ పోతుంది అధికమ్యే అని వేశారు అది జ్ఞానమే కానీ ఇలాంటి జ్ఞానం కాదు ఎక్యూములేటెడ్ జ్ఞానం కాదు డిఫరెంట్ కైండ్ ఆఫ్ జ్ఞానం ఇంకా అధికమీయతే అని వేశారు శంకర్లు కూడా బ్రహ్మావగతి అన్నారు బ్రహ్మ జ్ఞానం అని కాకుండా బ్రహ్మావగతి అన్నారు అవగతిహి అంటే జ్ఞానమే కానీ మామూలు ఎక్యూములేటెడ్ జ్ఞానం కాదు అది అనుభవ రూపమైన జ్ఞానం అవగతి చెంది అనుభవాత్మకమైన జ్ఞానము అది ఎప్పుడూ అయితే ఉండాలి అది యాడ్ అవ్వదు ఇట్ వాట్ యాడ్ మీరు క్లాస్ అంతా వెళ్ళిన తర్వాత మీకు ఎడిషన్ ఉండదు క్లారిటీ ఉంటుంది ఎడిషన్ ఉండదు క్లారిటీ ఉంటుంది ఇప్పుడు ముడికి నీళ్ళకి ముడికి నీళ్ళు తీసుకొచ్చి యాడ్ చేశారనుకోండి ఎడిషన్ ఉంటుంది మురికి నీళ్ళకి ఫిల్టర్ చేశారనుకోండి ఎడిషన్ ఉండదు క్లారిటీ ఉండదు కాబట్టి శాస్త్రము క్లారిటీ ఇచ్చే శాస్త్రం తప్ప ఎడిషన్ అయ్యే శాస్త్రం కాదు ఇది మీ స్వరూపాన్ని బోధించే శాస్త్రమే తప్ప ఇలాగే అలాగే అని శాసించే శాస్త్రం కాదు ఇది ఎక్కడ శాస్త్రము ఇలాంటి శాస్త్రము సృష్టిలో నేనే అవక్ష అహో శాస్త్రం అహో్రహోరు అహోరు అహోం అహోత్రాస్త్రహ ఏ గురు ఆహా ఏమి జ్ఞానము ఆహా ఏమి ఆనందము దీన్ని ఆహా మూమెంట్ అంటారు ఆహా మూమెంట్ అనే మాట విన్నారా ఎట్లనా అది అక్యుములేషన్ కాదు ఆహా మూమెంట్ అక్యుములేషన్ కాదు ఆహా మూమెంట్ ఈస్ డిస్కవరీ డిస్కవరీ అక్యుములేషన్ వేరు డిస్కవరీ వేరు దిస్ ఈస్ దాట్ అహో శాస్త్రమహోత్రుర గుహోన ీపమి నిమజ్జంతే తృప్రంతరం శ్రీమద్విద్య విరచిత పంచు్యాన్ భక్తిదీపాఖ్యం సప్తమంతకరణ శ్లోకం ఈ రెండు శ్లోకాలు అంటే తృప్తిదీప ప్రకరణం కుక్షిదేవిట ప్రకటన ఈ కార్యక్రమం సోమవారం చే